ేతవీ కవీనాపమస్తముత ఆము స్వంతు శ్రీమహాగ్రాపతయ నమ సదా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపే గురు పరంపరా ఓం భద్రంగర్ణే విష్ణునుమదేవా భద్రం పశ్యే మాక్షజ్రాథిరైరంగైస్తునూ యశేమదేమహితాయుస్తింద్రో ఋద్ధశ్రవా స్వస్తిన పూషానిష్టవేదా స్వస్తి నష్టో అవిష్టమీ స్వస్తినో బృహస్పతి దాతు శాంతిశా సమానే వృక్షే పురుషో నిమగ్న అనీషయా శోచతి ముహ్యమాన దుష్టం యదా పశ్యతి అన్యమీశం చాలా మంచి మంత్రం ఇక్కడ భాష్యం కూడా కొంచెం గంభీరమైన భాష్యం మనం ఓపికగా ఈ ఒక రెండు రోజుల్లో ఫినిష్ చేయాలి సో సమానే వృక్షే పురుషో నిమగ్న ఏ చెట్టు మీద అయితే ఈశ్వరుడు ఉన్నాడో అదే చెట్టు మీద వీడు ఉన్నాడు సమాదే వృక్షే అయితే మొత్తం అంతా వెతికిస్తూ ఉంటాడు ఈశ్వరుడు కోసం ఎర్త్ ఈ నేర్త నేను హెవెన్ భూమి మీద వెతికిస్తూ ఉంటాడు దేవుడి కోసం హెవెన్కి వెళ్ళిపోయి అక్కడ ఈ వెతకడం కొనసాగించేయడం హెవెన్ దాకా వెళ్ళిపోతే అక్కడ దేవుడు ఉంటాడు గాడ్ ఇన్ హెవెన్ బట్ చిత్రం ఏంటంటే సమానే వృక్షే వీడున్న చెట్టు మీదే ఉన్నాడు ఈ ఇప్పుడు ఈశ్వరుడు ఏ చెట్టు మీద ఉన్నాడో అదే చెట్టు మీద వీడు ఉన్నప్పుడు ఆ ఈశ్వరుని ఇప్పుడు ఆ ఈశ్వరుడికి దరిదాపుల్లో ఉన్నందుకైనా కొంత శోభ వీడికి ఉండాలి కదా కాబట్టి ఈశ్వరుడు అంటే సర్వస్వతంత్రుడు అని అభిప్రాయం సర్వ శాసకుడు సర్వస్వతంత్రుడు వీడు వీడియందు కూడా కొంచెం ఆ జారి వీడికి తగిలి వీడియందు కూడా కొంత ఈశ్వర భావము కావాలి కదా నో నో ఛాన్స్ అనీషయా నేను వీడు అనీషుడుగా ఉంటాడు ఈశ్వరుడి పక్కన అనీశ్వరుడుగా ఉంటాడు సో చేతగానితనం చేతను ఆ అదే వృక్షం మీద నిమగ్నమై ఉంటాడు సో శోచతి ముహ్యమాన మోహమును పొందినవాడై దుఃఖిస్తడు శోచతి ముహ్యమాన శోక మోహ గీత భష రాబోతుంది సో శోకమోహములు శంకరుల రెండింటికి కలిపి ఒక సమాసం చేసి పెట్టాడు శోకమోహం ఇంకా దాన్ని విడతీసి పని లేదు ఎందుకంటే ఎక్కడ శోకం ఉందో అక్కడ మోహం ఉండి ఉండాలి మోహం అంటే అజ్ఞానం భ్రాంతి ఎవడు భ్రాంత మార్గంలో వెళ్తున్నాడో అక్కడ శోకం వచ్చి తీరుతుంది సోచతి ముఖ్యమాన సో నేను కాకినాడ తరచుగా వెళ్తూ ఉంటా అక్కడ ఇద్దరు రాజకీయ నాయకులు నాకు తగ్లేరు నా క్లాసుల్లో తగలేరు అసలు వాళ్ళు మన క్లాసులకి రావాల్సిన సందర్భం ఏం కాదు అలా వచ్చి అలా ముఖం చూపించి మళ్ళీ వెళ్ళిపోయారంటే మళ్ళీ ఎప్పుడు రాలేదు నన్ను ఎవరో ఒక ఆయన ఉన్నారు కాబట్టి ఫలానా ఆయన క్లాసుకి వచ్చారు మీరు గమనించారా అని నేను సరే ఈసారి వచ్చినప్పుడు మీకు పరిచయం చేస్తాను కదన్న సరే సంతోషం ఆయన ఇంక మళ్ళీ రాలేదు రెండో ఆయన అంతే ఒక పుస్తకం రిలీజ్ కార్యక్రమానికి రెండో ఆయన పిలుద్దామని వీళ్ళంటే ఎందుకంటే రాజకీయ నాయకుల పుస్తకావిష్కరణ ఏమిటండి జన విద్వాంసుల చేత పుస్తకావిష్కరణ చేయిద్దాం అనే ఆదిత్య హృదయం పుస్తకాన్ని ఒక పండితుడు చేతి చేయించారు రాజకీయ నాయకుడికి నేను ఇష్టపడలేను నేను నిన్న న్యూస్ పేపర్లో ఈ ఇద్దరు రాజకీయ నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు గ్రూప్స్ పెట్టుకుని కాకినాడ టౌన్లో కర్ఫ్యూ వేసినంత పనిచేసి ఒకళ్ళు ఒకళ్ళు కొట్టేసుకుని మొత్తం ఈయన ఇల్లుని ఆయన గ్రూప్ వాళ్ళు తగలబెట్టేశారు ఆయన ఇల్లుని ఈయన గ్రూప్ వాళ్ళ దగ్గర పెట్టేశారు ఇద్దరినీ నేను ఎరుగుతున్నాను ఇద్దరినీ ఎరుగుతునంటే లేలగా ఎరుగుతున్నాను పెద్ద పరిచయం కాదు ఒక్క పిసరంత పరిచయం నేను ఆశ్చర్యపోయాను వీళ్ళు మహాత్ముల దగ్గర ఉండి కొంచెం నేర్చుకోవాల్సిన వాళ్ళే ఇలాగే ప్రవర్తిస్తున్నారు కాబట్టి అనీషయా శోచితి ముహ్యమాన సో మనిషి కేవలము మోహం చేతనే శోకాన్ని అనుభవిస్తాడు శోకిస్తున్నాడు అంటే మూలంలో మోహం ఉంది అని మాత్రం మర్చిపోకూడదు శోకమోహ్ శంకరుడు గీతా భాషను మీరు చూస్తారు ఆయన మొత్తం ప్రథమాధ్యాయానికి అంతకీ కలిపి ఒక్కటే పేరు పెట్టారు మొత్తం ప్రథమాధ్యాయం అంతా అర్జునుని శోకమోహాలు తప్పించేమీ లేదు అన్నారు అర్జునుడు దుఃఖిస్తూ ఉంటాడు తన దుఃఖానికి గల కారణాన్ని చెప్తూ ఉంటాడు ఈ దుఃఖించటం పేరు శోకం అతని ఇచ్చే జస్టిఫికేషన్ పేరు మోహం ఈ రెండూ తప్పించే ఏమీ లేదని చెప్పేసి తీసి ఒకరి పానేస్తారంటే ఇంకా ప్రథమాధ్యాయంగా నుంచి ఇంకేం మాట్లాడదాం శోకమోహాల తప్పు ఇంకేమీ లేదంటారు ఏమిటి దాని మీద ఏమి వ్యాఖ్యానం చేస్తాం అని ఇది జస్ట్ రిఫ్యూజెస్ టు కామెంట్ అపార్ట్ ఇది ఆల్ శోకమోహ అర్జునుడి గోళంతా శోకమోహాలే కాబట్టి మనిషి ఆ సంగతిని గమనించాలి దుఃఖానికి హేతు మోహము అనే విషయాన్ని గమనించాలి మోహము అంటే తెలుగులో దీనికి చెప్పడం కష్టం మొహవైచిత్ర్యే ఒకటి చూసి మరొకటి అనుకోవడం అనాత్మన ఆత్మ అనుకోవడం అధర్మాన్ని ధర్మం అనుకోవడం దుఃఖహేతువును చూసి సుఖ సాధనం అనుకోవడం సో చెడును చూసి మంచి అనుకోవడం దీని పేరే మోహము దానివల్లనే శోకం వస్తుంది కాబట్టి అనీషయా శోచతి ముహ్యమాన భాష్యకారులు త్రై సతీ సమానే వృక్షే ఎరీరే పురుషో భోక్త జీవ త్రతి తే తస్ ఏం సతి ఆ విషయము అట్లు ఉండగా అనర్థం త్రతి అంటే ఆ విషయము అట్లు ఉండగా ఆ విషయము అట్లు ఉండగా అంటే అర్థం దానికి అంతకు ముందు శ్లోకంలో ఉండే భావాన్ని అంతనే మనసులో పెట్టుకుని మళ్ళా అన్నారు అంటే ఒకే ఉపా ఒకే వృక్షమునందు ఒకే హృదయంలో ఈశ్వరుడు జీవుడు కేవలము ఉపాధి చేతనే ప్రకటమవుతూ ఉండగా అన ఈశ్వరుడు జీవుడు అంటే బొమ్మ సో ఆ ఉపాధిలో ఉండే ధర్మాలని తన మీద ఆరోపించుకున్నప్పుడు జీవుడైపోతాడు ఆ ఉపాధి ధర్మాలని అతీతంగా వెళ్ళినప్పుడు ఈశ్వరుడు అయిపోతాడు నిద్రలో ఉపాధి ధర్మాలకు అతీతంగా వెళ్తాడు కాబట్టి ఈశ్వరులో విలీన వెళ్తుంది నిద్రలో జీవిత్వం ఉండదు జీవభావం ఉండదు అంచేతనే నిద్ర అంత ఉల్లాసకరంగా ఉంది మనం ఈ ప్రపంచంలో సైన్స్ అభివృద్ధి టెక్నాలజీ అభివృద్ధి చెంది భోగ సాధనాలని ఎన్నెన్నో కనిపించినా ఇవన్నీ కూడా నిద్రముళ్ళు దిగదుడిపోయాయి తర్వాత నిద్రలో ఆనందం ఉంది భోగ సాధనాల్లో ఆనందం ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ భోగ సాధనాల్లో ఆనందం ఉంటే భోగం పూర్తయ్యేప్పటికీ మనకు అలసట ఎందుకు వస్తుంది ఆనందం నుంచి అలసట రాకూడదు నిద్ర పూర్తయ్యేప్పటికీ అలసట వస్తుందా అలసట రాదు ఏదైనా జోకు వేస్తే నవ్వారనుకోండి నవ్వడం పూర్తయ్యేటప్పటికీ అలసట వస్తుందా అలసట రాదా ఈ విల్ బి రిలాక్స్డ్ అదే మీరు ఇంకొకేదైనా భోగాన్ని ఇంద్రియ భోగాలను అనుభవించారనుకోండి ఇంద్రియ భోగానుభవం పూర్తయ్యేపటికి అలసట వస్తుంది మనస్సు అలసిపోతుంది ఇంద్రియాలు అలసిపోతాయి శరీరం అలసిపోతుంది అంటే అర్థం ఇంద్రియ భోగంలో టెన్షను స్ట్రెస్ తప్పించి వాస్తవమైన సుఖము లేదు వాస్తవమైన సుఖం ఎక్కడుంది ఆత్మస్వరూపము నుండే ఉన్నది జోకు వేసినప్పుడు అంటే జోకు మీరు మీ ఆత్మస్వరూపంలో విలీనమవుతారని అభిప్రాయం అది కాబట్టి సో అదే హృదయంలో ఈశ్వరుడున్నాడు అదే హృదయంలో జీవుడు ఈశ్వరుడే జీవుడు జీవుడే ఈశ్వరుడు ఈశ్వరుడే జీవుడు జీవుడే అలా ఫ్లిప్ ఫ్లిప్ ఇటు ఫ్లిప్ చేస్తే జీవుడు అటు ఫ్లిప్ చేస్తే ఈశ్వరుడు ఉపాధి ధర్మాలను ఆరోపిస్తే జీవుడు ఆరోపాలను త్రోసిపుచ్చితే ఈశ్వరుడు సో తత్రై వంశతి అనేదానికి ఇది వ్యాఖ్యా అది ఉండగా సో సమానే వృక్షే యథోక్తే శరీరే సమానమైన వృక్షం అంటే సేమ్ ట్రీ మరో ట్రీ ఏమీ కాదు ఒకే ట్రీలో ఈశ్వరుడు యథోక్తి ఏమిట ట్రీ అది వృక్షం ఏమిటి యథోక్తే శరీరే ఇంతకు ముందు చెప్పినట్టుగా శరీరమే వృక్షం ఓకే దీంట్లో ఇప్పుడు జీవుడు గురించి పురుష పురుష అంటే జీవ భోక్త సో జీవుని పురుషుడని ఎందుకంటారంటే పురుషైతే ఈ దేహము నుండి అభిమానం కలిగి ఉంటాడు కనుక జీవుణ్ణి పురుషుడు అంటారు ఈశ్వరుణ్ణి పురుషుడు అంటారు పురుషైతే ఈ దేహము నుండి కాబట్టి ఈశ్వరుణ్ణి పురుషుడు అంటారు సందర్భాన్ని బట్టి కాబట్టి పురుష భోక్త జీవ సో జీవుని యొక్క మౌలిక స్వరూపం అంటే జీవత్వం ఆరంభమైన స్థానము భోక్తృత్వం అక్కడ జీవత్వం ఆరంభం సో ఆత్మ చైతన్యమునందు జీవత్వాన్ని అధ్యారోపణ చేస్తే అది దట్ సారీ భోక్తృత్వాన్ని అధ్యారోపణ చేస్తే దట్ ఈజ్ ది జీవా ఎంజాయర్షిప్ చాలా మౌలికమైనటువంటి చూడండి ఎంజాయర్షిప్ అన్నది మీ స్వరూపంలో భాగం కాదు ఎందుకంటే నిద్రలో మీరు ఉన్నారు నిద్రలో ఎంజాయ్మెంట్ ఉంది కానీ ఎంజాయర్షిప్ లేదు నేను భోక్తను భోక్తృత్వం లేదు సో ఆనందం ఉంది కానీ భోక్తృత్వం లేదు భోక్తను నేను అనే భోక్తృత్వం లేదు మీరు తెలివి వచ్చిన మరుక్షణం భోక్తృత్వం ఉండదు చైతన్యమే ఉంటుంది ఆ వెలుగు ఆ వెలుగు ఆ తెలివి యొక్క వెలుగే ఉంటుందని తప్పిస్తే భోక్తృత్వం ఉండదు ఆ తర్వాత అహం వృత్తి పుడుతుంది నేను అనేటువంటి వృత్తి పుడుతుంది అది అలాగే అలవాటుగా పుడుతుంది ఎందుకంటే అంతకుముందు ఉండే సంస్కారాలను బట్టి నేను అనే వృత్తి పుడుతుంది నేను అనే వృత్తి చే ఉండదు చిన్నపిల్లవాడు నిద్రలు వేస్తాడు అనుకోండి నెల రోజుల పిల్లవాడు నిద్రలేస్తాడు ఈజీలీ సెన్షియంట్ బీయింగ్ ఆర్ నాట్ యస్ కానీ నేను అనే వృత్తి ఉండదు కాబట్టి చైతన్యంలో భాగం కాదు నేను అనే వృత్తి ఆ తర్వాత అలవాటు అవుతుంది వీడు సంస్కారం చేతను నేను తల్లిదండ్రులు నేర్పుతారు సో ఆ నేను అనే వృత్తిని కలిగి ఉంటాడు నేను అనే వృత్తి కూడా భోక్తృత్వం ఉండదు అహం అది భోక్త కాదు ఆ తర్వాత దాని ఎందు నేను భోక్తను అంటే నేను భోక్తను అని అలా విశ్లేషణ చేస్తారు వాడినిద్దరలు వేస్తూనే నేను భోక్తను కాఫీ ఏజెంటాడు అది భోక్తృత్వం అలా ఉంటుంది కాఫీ ఏజెంటాడు కాఫీ ఏజెంటాడు అంటే కాఫీ కూడా ఆలస్యమైతే చికాకి పెడతాడు భోక్తృత్వం ఆల్రెడీ ఫుల్ స్వింగ్లో మొదలైపోయినప్పుడే న్యూస్ పేపర్ కోసం ఎదురు చూస్తాడు న్యూస్ పేపర్ ఇంకా ఎవరు చూడకూడదు అలా న్యూస్ పేపర్ చక్కమని పడితే వీడి చేతిలో తీసుకొచ్చి పెట్టాలి వీడి గృహ యజమాని కదా సో దట్ ఈజ్ హౌ భోక్తృత్వం సపో సపోజ్ ఒక ఆయన న్యూస్ పేపర్ కొన్నారు కొంటే ఆయన నేను తీసుకుని చూసేశాను ఆయన చూసే ముందు నేను చూసేశాను మామూలుగా ఆయన న్యూస్ పేపర్ అరగంటలో చూసేదాన్ని నేను మూడు నిమిషాల్లో చూసేస్తాను నేను స్పీడ్ రీటప్ రియల్లీ ఐఎం ఏ స్పీడ్ రీడప్ రియల్లీ ఆ రక్షణ ఒకటి దగ్గర ఉంది నేను స్పీడ్గా వచ్చి చదివేస్తాను ఆయన చదువుదామని అనుకునేప్పుడు లేని నేను చదివేశాను ఈ వసో తెలుసా అరే నేను కొనుక్కున్న న్యూస్ పేపర్ నేను చదవక ముందు వీడు చదివాడని అదే ఆయన యొక్క ఎన్నో సో I ఐ వాంట్ ఇట్ ఎక్స్ప్లెయిన్ డేస్ ఐ డి నాట్ టచ్ ఇట్ ఆల్రెడీ already. హెడీ ఆల్డ్రెడీ దాంతో నేను చూడవచ్చుకున్నది నేను చూసేశాను ఆల్రెడీ దాని మీద నేను ఉపన్యాసం కూడా చెప్పేస్తా కావాలండి నా పాఠంలో దాన్ని ఇంట్రడ్యూస్ కూడా చేసేస్తా ఆల్రెడీ ఐ విల్ డు బట్ ఐ హెవ్ ఆల్రెడీ డన్ ఇట్ ఈ అదే నా నేను కొనుక్కున్న న్యూస్ పేపర్ అది కర్తృత్వం కాబట్టి నేను కొనుక్కున్న న్యూస్ పేపర్ని నేను చదవాలి భోక్తృత్వం కర్తృత్వం Already first భోక్తృత్వం తర్వాత కర్తృత్వం తర్వాత ఇంద్రియములు దేహములు ఎందు అభిమానం సో ఈ విధంగా నిమగ్న అంత పూర్తిగా మునిగిపోయి ఉంటాడు జీవ భోక్త జీవ కాబట్టి జీవ జీవుని యొక్క మొట్టమొదటి స్వరూపము భోక్తృత్వం సో గంగానది యొక్క పతనాన్ని వర్ణించారు ఆకాశంభుల నుండి ఈ పద్యం మీరు వినుంటారు నాకు మొత్తం రాదు ఆకాశంభుల నుండి శంభునిషితం బంధుండి శీతాద్రి అశోకంబైన హిమాద్రి నుండి అంటే ఏదో లవణానుభూతి ఆకర్షణ వస్తుంది సో ఆకాశం నుంచి పతనం ప్రారంభమైంది ఫస్ట్ స్టెప్లో శివుని ఎత్తిమే పడింది నెక్స్ట్ స్టెప్లో హిమోత్పర్వతం మీద పడింది ఆ విధంగానే ఆత్మచైతన్యం ఫస్ట్ స్టెప్లో భోక్త అవుతుంది పతనం ఆ తర్వాత కర్త్ అవుతుంది ఆ తర్వాత ఇంకే తల్లి తండ్రి బావమరది ఇవన్నీ కూడా అవుతుంది అదే ఆత్మచైతన్యం ఆత్మ చైతన్యమే కదండి బాగుమృత అవ్వాలన్నా నేనం అవ్వాలన్నా ఆత్మచైతన్యమే అవుతుంది దేహం ఏమిటది దేహానికి జడం కదా అది కనుక సో వెరీ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది డౌన్ఫాల్ ఈజ్ భోక్తాచేతనే ఈ మంత్రంలో భోక్తృత్వాన్ని హైలైట్ చేస్తున్నారు భోక్తృత్వాన్ని ఒక మోహం కింద హైలైట్ చేస్తుంది జీవ శంకరులు అంటారు అవిద్యా కామ కర్మ ఫలరాగాది గురు అసలు ఆ సమాసాన్ని కంఠస్థం చేయొచ్చు ఉపన్యాసం చెప్పడానికి దానికి ఉపయోగపడుతుంది నాలాంటి పోటీ ఉపయోగపడే సమాసం ఆ సమాసం నా జేబులో ఉంటే దాన్ని జలం విసిరి ఓ పావుగంట సేపు మాట్లాడచ్చు పావుగంటే అరగంట మాట్లాడచ్చు పెద్ద బరువుని మోసుకుంటూ వీడు వెళ్తున్నాడు ముందుకి ఎద్దులాగా ఎద్దు బరువు మోస్తుంది చూడండి సో హీ ఈజ్ క్యారీయింగ్ అూజ్ బర్డన్ గురు భారాక్రాంత ప్రతి వాడు కూడా విత్ గ్రూపింగ్ షోల్డర్స్ ఇలాగా బరువు మోస్తున్నట్టే ఉంటాడు ఇలా నిలబడ్డావు ఇలా ఉంటాడు ఎందుకంటే గురు భారాక్రాంత పెద్ద బరువును మోసుకుంటూ వెళ్తున్నాడు ఏమిటండి బరువు అంటే అవిద్య కామ కర్మ ఫల రాగ వరస ఆ హేతుహేతుమద్భావం దీని నుంచి అది వస్తుంది దాని నుంచి వస్తుంది అలా వరుస అజ్ఞానము అంటే తన స్వరూపము పూర్ణము అని సో తన యొక్క ఆ ఈశ్వరత్వాన్ని అజ్ఞానము దానివలన తనలో లేని లోటుని ఉన్నట్లుగా భ్రమపడుట మోహం కామ ఆ లోటు నుంచి పుట్టిందేమిటి కామ కామం కామనా అన్నది ఇట్ ఈజ్ వెరీ పవర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్ డిజైర్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ ర్యాంగ్ సో యూఆర్ ప్రాజెక్టింగ్ డిజైర్ అంటే జగత్తులో ఒక డిజైర్ని మీరు ప్రాజెక్ట్ చేస్తున్నారంటే ఇట్ విల్ కమ్ బ్యాక్ అట్ యూ భూమి ర్యాంగ్ అవుతుంది భూమి ర్యాంక్ అంటే తెలుసు కదండి ఇలా విసిరితే అది గేర గేర గేర గేర తిరిగి మళ్ళీ వీటి దగ్గరకు వస్తుంది డిజైర్ ఈజ్ ఏ భూమి ర్యాంక్ సో మీరు డిజైర్ని విసిరేరంటే అది వెనక్కి వస్తుంది ఏ రకంగా వస్తుంది ఫుల్ఫిల్ అయితే లోభం రూపంగా వస్తుంది ఫెయిల్ అయితే ప్రోభన్ రూపంగా వస్తుంది అంతే కదండి ఇప్పుడు ఫుల్ఫిల్ అయిందనుకోండి ఆ వస్తువు మీకు లభించింది మీరు కోట్ల పదార్థం మీకు లభించింది దాని మీద లోభం ఇది నాది దీన్ని నేను విడిచిపెట్టాను లోభం కలుగుతున్నా కదా కదా ఫుల్ఫిల్ కాలేదనుకోండి క్రోధం ఎవరు ఎవరి ఆటంకం ఎవరు అడ్డొస్తారు వాళ్ళ మీద కోపం ఎవళ్ళు పర్టికులర్గా మీరు డిఫైన్ చేయడానికి లేని ఆటంకం వచ్చిందనుకోండి సమాజం మీద కోపం హికుమాన సమాజం ఎక్కడా ధర్మం లేకుండా పోయిందని భారతదేశం ఎందుకు పనికిరాదని ఏదో సంథింగ్ రాజ్యాప్ సమాజం మీద కోపం ఇది మీద కోపం వస్తుంది మామూలుగా మనిషి మీద వచ్చేదానికి కోపం అని పేరు సమాజం మీద వచ్చేదానికి ఫ్రస్ట్రేషన్ అని పేరు సో కాబట్టి డిజైర్ ఈజ్ లైక్ దాట్ దట్స్ వై అలా గమ్మున డిజైర్ని ప్రాజెక్ట్ చేయొద్దని చెప్తారు అలాగే మరణించి ముందు డిజైర్ని ప్రాజెక్ట్ చేస్తే మరణించి ముందు అంటే అదేం చెప్పిరాదు కదా ఏదో ఒక డిజైర్ని వీడు ప్రాజెక్ట్కి వీడు నేను మరణించబోతున్నానని వాడికి ఎక్కడ తెలుస్తుంది సో ఏదో ఒక డిజైర్ని ప్రో ప్రాజెక్ట్ చేస్తూ మరణించాడనుకోండి వాడి నెక్స్ట్ జన్మని ఈ డిజైర్ శాసిస్తుంది ఆ డిజైర్కి తగ్గ జన్మని వాడు పొందుతుంది కాబట్టి అలాగే డిజైరింగ్ అన్నది చాదస్యంగా పెట్టుకోకూడదు నాట్ ప్రాజెక్ట్ డిజైన్ సాల్డీ నిరపేక్షంగా అనపేక్ష సుచి దక్ష శ్రీకృష్ణుడి గీత అనపేక్ష సుచిబ్ దక్ష ఏదో ఉంది నాకు గుర్తులేదు పన్నెండో అధ్యాయంలో ఏదాకీనో గత వ్యథ పాటే వాక్యం అనపేక్ష అంటే ఎవరితో తెలుసునండి ఏ అపేక్ష లేని వాడు ఏం కావాలని మీకు డబ్బు ఏమక్కలేదు అదే అనపేక్ష ప్లీజ్ సో గత్యథ అధ్యతనే వాడికి ఏదో ఉండదు ఫలానా అది మీరు అనుకున్నారే ఎక్స్పెక్టెన్సీ అంటారు యూ ఎక్స్పెక్ట్ సంథింగ్ యూఆర్ ఇంటర్బుల్ దే అదర్ ఫిలో విల్ టేక్ యూ ఫర్ ఇనివే సో కామ కర్మ కర్మ ఎప్పుడైతే చేశారో డిజైర్ ఉంటే మరి కర్మ ఉంటుంది కదా డిజైర్ ఇట్ పుషస్ యూ ఇన్ టు కర్మ యాక్షన్లోకి తీసుకుపోతుంది కామన కర్మలోకి తీసుకుపోతుంది కర్మ ఎప్పుడైతే చేశారో కర్మ ఫల ఉంటుంది పక్కన కర్మ ఫల ఫలం మీకు అనుకూలంగా ఉంటే రాగ దాని మీద రాగం ఉంటుంది ఫలం ప్రతికూలమైతే ద్వేష ఆది శబ్దం చేత ద్వేష ఇది బరువు ఇదే బరువు అంటే అండ్ బరువు అంటే ఇదండి బరువు బరువు మనం మోసుకెళ్ళి సంచి బరువు కాదండి సంచి కొంచెం బరువు ఉంటే మంచిది నడక నడిచేప్పుడు కొంచెం బరువు ఉంటే మంచిది మరి అలవోకగా నడవక్కర్లేదు సో చేతిలో బరువు ఉన్నట్లయితే కొంతసేపు ఈ చేతితోటి కొంతసేపు ఈ చేతితోటి నడిస్తే ఆరోగ్యానికి మంచిది నిజానికి కొంత బరువు గుజం మీద వేసుకుని నడవడం మంచిది నేను చేస్తూ ఉంటాను ఎవరు చుట్టుపక్కల లేనప్పుడు ఓ బరువు మీద ఎందుకంటే చూస్తే ఈయన ఏదో పిచ్చాయినా ఇప్పటికే పిచ్చాయన అనుకుంటారే ఉంటాడు ఇంకా అది కొంత బరువు గుజం మీద వేసుకుని ఓ రెండు కేజీల బరువు నాలుగు కేజీల బరువు గుజం మీద చేసుకుని ఇటు అటు నడిస్తే ఆ నడక కొంత ఈ మజిల్స్ అన్ని దెగెట్ మజిల్ టోన్ అని అంటారు రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు ఈ మజిల్ ఉందనుకోండి దీంట్లో రెండు ఉంటుంది ఒకటి ఫ్యాట్ రెండు మజిల్ టోన్ మనం ఫ్యాట్ అక్యూములేట్ చేస్తే ఉపయోగం లేదు బరువు పెరిగిందే కానీ ఉపయోగం లేని బరువు అది కానీ మీరు ఎక్సర్సైజ్ చేశారనుకోండి సపోజ్ కొంత బరువులు ఎత్తడం లాంటివి చేశారనుకోండి అప్పుడు కూడా మీకు మజిల్ అంతే కనపడుతుంది అంతే దట్టంగా ఉన్నట్టుగానే కనపడుతుంది కానీ ఫ్యాట్ కాదు ఇట్ ఈస్ ఇట్ ఈజ్ యూస్ఫుల్ వెయిట్ అటేజ్ కాబట్టి ఇప్పుడు బాడీ బిల్డర్స్ ఉంటారు ఇట్ ఈస్ వెర్ యూస్ఫుల్ వెయిట్ ఇట్ ఈజ్ అదే ఫ్లాదిగా ఒక ఫ్యాక్ట్ పర్సన్ ఉంటారు ఇద్దరు సమానమైన వెయిట్ ఉన్నారు కాబట్టి ఇద్దరు ఒకే స్థితిలో ఉన్నారు నీవు వాడు వీడు సేమ్ స్థితి అని అనడానికి కనుక బరువు ఫిజికల్ బరువు మంచిది కానీ ఇక్కడ ఫిజికల్ బరువు గురించి మాట్లాడటం లేదు గురు భారాక్రాంత పెద్ద బరువు ఇదే బరువు అవిద్య కామ కర్మ ఫల రాగాది గురు భారాక్రాంత చాలా ఆయనకి శంకరులకు తెలుసు మనిషి జీవితం ఏంటో ఆయనకి తెలుసు హీ నోస్ ఎట హీ నోస్ బెటర్ దాని పడేయాలి వీటికంటే బాగా తెలుసు ఆయనకి ఇప్పుడు కూడా మహాత్ము మహాత్ముడికి మనిషి జీవితం ఎద్రవాడి జీవితం మహాత్ముడికి బాగా తెలుస్తుంది వారికి ఏం తెలుస్తుంది వాడు వ్యామోహంలో ఉంటాడు మహాత్ముడికి తెలిసిపోతుంది అయ్యో పాపం వేరే మోహం అజ్ఞానం చేత కష్టపడుతున్నట్ర మీద అని తక్కువ తెలుస్తుంది సో ఆ బరువుతో ఉంటాడు అనీషయా శోచిత అని కదా దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు అలాబుదివ సాముద్రే జలే మగ్న ఈ శంకరుల యొక్క దృష్టాంతం సాముద్రే జలే అంటే సముద్ర జలమునందు సముద్రానికి సంబంధించిన జలం అంటే సముద్రాని జలంలో అలాబుహు అంటే ఆనప ఆన ఆనపకాయ కాదు ఆనపకాయ డొల్ల దాన్ని అలాబుహు అని అంటారు కానీ ఆనప ఆ ఆనప ఆ బుర్ర దట్ ఇస్ ది వర్డ్ ఆనపకాయ బుర్ర ఈ ఆనపకాయ బుర్ర కనుక ఎక్కడైనా సముద్రంలో కానీ జలంలో పడింది అనుకోండి అది చాలా అది పైకి తేలుతుంది మళ్ళీ మునిగిపోతుంది మళ్ళీ తేలుతూ ఉంటుంది మళ్ళీ మునిగిపోతుంది పూర్తిగా తేలుంటే ఒక సుఖం పూర్తిగా మునిగిపోయింది అనుకో అనుకోండి గొడవ వదిలిపోయింది అక్కడికి దాంతో ఆఖరం ఇది ములగను మునుగదు తేవనో తేవదో అసలమాట కాబట్టి సపోజ్ జీవితం అంతమైపోయిందనుకోండి పోలండి గొడవ వదిలిపోయింది అక్కడికి అన్ని సమస్యలకి పరిష్కారం వాట్ లైఫ్ కెనాట్ మెండ్ డెత్ విల్ పుట్ అన్ ఎండ్ ఈ క్వశ్చన్లు ఇంకా సమస్య అన్ని సమస్యలకి పరిష్కారం వదిలిపోయింది అక్కడికి అది అలా అవతే హీ విల్ నాట్ డై ఇఫ్ హీ డైస్ టు దిస్ బాడీ హీ విల్ టేక్ అనదర్ బాడీ కాబట్టి హీ ఈజ్ నాట్ గోయింగ్ టు డై ఇన్ ఎనీ కేస్ కాబట్టి అది అంతము కాదు అలాగని చక్కగా పైకి తేలి హాయిగా ఉంటుందంటే అది లేదు సో ఈ ఆనపకాయ బుర్రలాగా నీళ్లలో పడ్డ ఆనపకాయ బుర్రలాగా నిమగ్న వీటి దాంట్లో పాటు ఉంటాడు సంసారంలో సో నిమగ్న అంటే అర్థం చెప్తున్నారు నిశ్చయన దేహాత్మభావమాపన్నది నిశ్ నిమగ్న అంటే నీ మగ్న నితరాం పూర్తిగా మునుగు సో పీకల దాకా మునుగు నిశ్చయముగా ఖచ్చితంగా మునిగి ఉన్నాడు ఏమిటి మగ్న మగ్న అంటే దాంట్లో మునిగిపోవడం అంటే దేహాత్మభావం ఆపణ చేతనుడై ఉండి జడమైన దేహమే తాను అనే అజ్ఞానంలో ఉంటాడు మళ్ళీ గిరిగిర తిరిగి మనం దేహాత్మభావం దగ్గరికి వస్తూ ఉంటాం దట్ ఈస్ ది ఓన్లీ పాయింట్ దట్ హెస్ టు విత్ ఆర్ట్ మీరు నేను దేహము అని దేహధర్మాలని అధ్యారోపణం చేసుకుని ఉన్నంత కాలము మీకు ఆత్మస్వరూపం తెలియదు దేహాత్మభావం ఆపన్న దాన్ని వర్కౌట్ చేయాల్సి ఉంటుంది సాధకుడు దాన్ని జాగ్రత్తగా వర్కౌట్ చేయాలి శ్రవణం చేస్తారు శ్రవణంతో పాటుగా కొందరు యుద్ధాసనం అది చేసి దేహాత్మభావాన్ని అంటే ఎ కైండ్ ఆఫ్ అంటే కొంచెం నేను నిర్మమాటంగా చెప్తున్నాను లేకపోతే కొంచెం రఫ్గా చెప్తున్నానేమో నాకు తెలీదు ఏ కైండ్ ఆఫ్ ఇండిఫరెన్స్ అంటే Uh, unconcernedness about the welfare of the body body welfare rendu you choose know, body welfare rendu aluthin jedante kodru kodaru know. so that kind of an attitude ante var bondu veskolara akkaleda doctor degi vellala akkaleda ante you have to think about it ladies and దేహాత్మభావం లేకుండగా ముందు వేసుకుంటే మంచిదే మందు వేసుకుని తద్వారా దేహాన్ని కండిషన్లో మేనేజ్మెంట్ కండిషన్లో పెట్టుకుంటే సాధనకు ఉపయోగపడుతుంది అందుకోసం ముందు వేసుకుంటాం కాబట్టి ది ఐడియా ఈజ్ నాట్ టు నెగ్లెక్ట్ ది బాడీ బట్ అట్ ది సేమ్ టైం నాట్ టు ప్యాంపర్ ఇట్ ఆల్సో దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి వీరలేదు ప్యాంపర్ చేయడానికి వీరలేదు తర్వాత దేహాన్ని చూపించి ఏదో సాధించే ప్రయత్నం అన్నడూ చేయొద్దు అది పెద్ద ట్రాఫిటైస్ దేహము జడమది పంచభూతములతో నిర్మాణమైనది శ్రీకృష్ణుడి దేహము మన అందరి దేహంలో వలె ప్రాకృతమైన దేహము అని మనకి భాగవతం చెప్తూ ఉంటుంది ప్రాకృత దేహం అని చేతన దాన్ని విదిలిపెట్టిపో వదిలేస్తారు కాబట్టి ఎవడో బాణం వేసుకొడితే దెబ్బ అంటే అర్థం ప్రాకృత దేహమేగా సో అవతార పురుషుల దేహం ప్రాకృత దేహం అయితే ప్రకృతి అంటే ప్రకృతి కార్యము అని అర్థం ప్రకృతి త్రిగుణాత్మకమైన ప్రకృతి నుంచి పుట్టి నేచర్ నుంచి పుట్టిందని సో ఇంకే ఈ దేహం ఆ అవతార పురుషుల దేహమే అల్లా అయినప్పుడు దేహం ఎంతటి దేహం ఇది ఈ దేహాన్ని చూపించి ఈ దేహంలో ఏదో విశేషం ఉందంటో దాన్ని బట్టి ఏదో మీ దేహం నా దేహం సమస్థింగ్ స్పెషల్ అంటో దానికి ఏదో ఒక స్పెషాలిటీని ఒక ప్రత్యేకతని లోకానికి చూపించే ప్రయత్నం చేసినట్లయితే ఇది మహాదోషం ఇట్ ఈజ్ ఎంటైర్లీ యగ్నివర్సిటీ శాస్త్ర కాబట్టి దేహాభిమానం అన్నది ఎవరికీ కూడా శోభన ఇవ్వదు దేహాభిమానాన్ని కలిగి ఉండరాదు సో దేహాభిమానం ఉందంటే ఏమైపోతుందంటే ఈ ఈ ఫ్యాషన్ పిరేడ్ మనుషులు ఉంటారు చూడండి అలా తయారవుతారు ఎందుకు పనికిరాని జీవితం దాంట్లో సాధించేది ఉండదు ఏవో కొన్ని డబ్బులు వస్తాయి ఆ డబ్బులు ఎందుకు వచ్చాయంటే వీళ్ళ ప్రజ్ఞయం కాదు భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని కొంచెం ఇటువంటి చూపించి పది రూపాయలు సంపాదిస్తారు దాంతో దాంతోపాటు కట్ట కట్టలు కట్టలుగా రాగద్వేషాలను కూడా సంపాదిస్తారు దాంట్లో ఏమీ ఒరిగితేదేమండి ఎవరో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని విమర్శించటం అని కాదు దేహాభిమానము సుతరాము దోషము సో దేహాత్మభావం ఆపన్న ఇవి శంకరుడు ఈ దేహాభిమానం ఎలా ఉంటుంది అన్నదానికి ఆయన అభినయం చేసి చూపిస్తుంది ఎందుకంటే మహా విద్వాంసులు అనుకునే వాళ్ళు కూడా దేహాభిమానంలో ఉంటూ ఆ పొరపాటును గుర్తించలేరు ఎందుకంటే ఎవడూ కూడా నేను దేహము అని ఎవడూ చెప్పడం దేహధర్మాలనే అధ్యారోపణం చేసుకుంటాడు కానీ దేహ మాత్రాన్ని అధ్యారోపణం చేసుకోడు నేను దేహము ఐఎమ్ ది బాడీ అని ఎవడూ చెప్పడం ఆ దేహధర్మాలు ఏవో ఉంటాయి అవన్నీ అధ్యారోపణం చేసుకుని ఉంటాడు సో మీకు ఐమ్ ది బాడీ అని మీరు అనుకుంటే దాన్ని కరెక్ట్ చేయటం తేలిక కానీ మీరు అలా అనుకోకుండా ఆ బాడీకు ఉన్న ధర్మాలని అల్ల్యారోపణం చేసి కూర్చుంటే దాన్ని కరెక్ట్ చేయటం చాలా కష్టం అది కరెక్ట్ చేయాలంటే ఏమిటి చేయాలి అది స్పెసిఫిక్గా యువతలకు తీసి పాయింట్ అవుట్ చేయాలి దట్ ఈజ్ వాట్ ఈస్ డూయింగ్ అయమేవా అహం అది తీసి దేహాభిమానానికి ఒక దృష్టాంతం అయమేవ అహం ఇదే నేను చూడండి ఇదే నేనే అసలు అయ్యి ప్రసక్తే లేదు ఇట్ ఈజ్ అగ్నెన్స్ట్ ఆల్ లాజిక్ ఎందుకంటే ఇది అని దర్శిస్తూ ఉండే చేతనుడు వేరే ఉంటాడు ఆ చేతనుడి చేత దర్శింపబడే దృశ్యము ఇది వేరే ఉంటుంది కాబట్టి ఇది నేను అని చాలా పొరపాటు ఇది నేను ఎలా అవుతాను ఎట్టి అసలు ఆ ఇదిను నువ్వు చూస్తున్నావా లేదా చూస్తున్నాను కరెక్ట్ నువ్వు చూసిన కారణంగా అది నీకంటే భిన్నంగా ఉంటుంది తప్పిస్తే నువ్వే అది అయ్యే ప్రసక్తే లేదు ఎందుకంటే నేనే అయిపోతే ఇది అప్పుడు ఆ ఇదిని ఇదిగా నిర్దేశించేటువంటి సందర్భమే ఉండద్దు అసలు కన్ను కన్ను కంటే భిన్నమైన ఇది అని చూడగలదు కానీ తనని తాను ఇది అని చూడలేదు కన్ను కాబట్టి అయమేవ అహం ఇదే నేను ఇదే నేను అంటే ఇది అని పాయింట్అవుట్ చేస్తున్నవాడు నేనవుతానా లేకపోతే నా చేత పాయింట్ అవుట్ చేయబడిది నేనవుతానా ది ఫ్యాక్ట్ ఆఫ్ పెర్సెప్షన్ ఇట్సెల్ట్ ప్రక్రూట్స్ ది పాసిబిలిటీ ఆఫ్ ద పెర్సీవర్ బీయింగ్ ది పెర్సీవ్డ్ పెరిసీవర్ కనుక పెర్సీవ్డ్ అయిపోతే పెర్సెప్షనే ఉండదు పెర్సెప్షన్ ఉంది అంటే అర్థం ఇది డైపోల్ పెర్సెప్షన్ ఇస్ ద డైపోల్ ఇటువైపు పెర్సీవర్ ఉన్నాడు అటువైపు పెర్సీవ్డ్ ఉంటుంది అప్పుడే పెర్సెప్షన్ పాసిబుల్ అవుతుంది ఒక దృష్టికోణంలో చెప్పిన మాట దృగ్దృశ్య వివేకము కాబట్టి అయమే అని దేహాన్ని చూపించి ఇదే నేను అనే మాట ఆ దృష్టికోణం చాలా తప్పు అది డైరెక్ట్ దేహ దేహ అధ్యారూపం డైరెక్ట్గా దేహం యొక్క ఆరోపం ఇప్పుడు దేహ ధర్మారోపణ చూపిస్తున్నారు అనుష్య పుత్ర ప్రతివాడు కూడా ఇలాగే ఉంటారో ఉంటారో మీరు ఆలోచించండి మనిషి ఇది వినడానికి ఇది బాగుండకపోవచ్చు వినడానికి ఇబ్బంది కలగచ్చు నిజంగా నేను కెనడాలో టొరాంటోలో పాఠం చెప్తాను ఇలాగంటి పాఠమా ఏం పాఠం చెప్తాం వేగు చూడమని చెప్పాను వేగు చూడమని చెప్తే మరి ఇలాగే ఉంటుంది సో అక్కడ కూడా దేహారూపాన్ని దేహాధ్యారూపాన్ని గురించి శంకర్లు ఏదో చెప్తారు చిన్నప్పుడు చెప్పిన చూడు నేను ఫలానావాడి పుత్రుడను అని వీడు అనుకుంటాడు ఐఎమ్ ది సన్ ఆఫ్ సోన్ సో ఏ సెట్ ఆఫ్ పేరెంట్స్ సెట్ ఆఫ్ పేరెంట్స్ ఉంటారు వాళ్ళకి నేను పుత్రుడను అనుకుంటాడు వీడు అలా అనుకుంటున్నంత కాలము దాన్ని హిస్టారిక్ సెల్ఫ్ అంటారు ఒక హిస్టరీని జోడించినటువంటి సెల్ఫ్ వీడు ఆ హిస్టారిక్ సెల్ఫ్గా నిలిచి ఉన్నంత కాలము వీడికి అసలు స్వరూపం వీడికి ఎన్నడూ తెలియదు ఇది వినడానికి కొంచెం కటుగా ఉంటుంది మరి ఏం చేస్తాం ఈ మాట నేను చెప్పేప్పటికీ నేను మామూలుగా నా సహజ సుందర ధోరణిలో చెప్పేశాను చెప్పేసిన తర్వాత చెప్పేసి క్లాస్ అయిపోయిన తర్వాత పూర్ణమద పూర్ణమిదం అనేసి దులుపు చక్క వచ్చాను నేను నా రూమ్లో కూర్చున్నాను నలుగురు వచ్చారు నా దగ్గరికి వచ్చి ఏమంటే మేము శ్రాద్ధం పెట్టాలంటారా అక్కర్లేదంటారా మీకు చెప్పి పాఠం ఏమిటి అని అడిగారు చూడండి అర్జునుడు ప్రశ్న వేసినట్టు అయింది ఆకలి అర్జునుడు ప్రశ్నదే కదా ఎందుకంటే కొంత ఇది రిలీజియస్ మైండ్కి దట్ పితృ దేవతారాధన చాలా ప్రధానమైనటువంటి ఆస్పెక్ట్ అసలు రిలీజియన్ అనేప్పటికీ పితృదేవతారాధన చాలా ప్రధానంగా ఉంది రిలిజియన్ యొక్క లక్షణం ఉంది క్లాసికల్ రిలిజియన్స్ అలాగే ఉన్నాయి హిందూయిజం అటువంటిదే జూయిష్ రిలిజియన్ కూడా అలాంటిదే కొంచెం తక్కువేమో ఇస్లాంలోనూ క్రిస్టియానిటీ చైనీస్ మళ్ళీ చైనీస్ డిఎంకే వాళ్ళతో సహా డిఎంకే వాళ్ళు దేవుళ్ళు లేనటువంటి పితృదేవతలను ఆరాధిస్తారు వీళ్ళు అనాథురై సమాధి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేస్తారు ఇంక ఇప్పుడు వాళ్ళు ఏవాళ్ళనో వాళ్ళని ఆరాధిస్తున్నాడా లేదా లేదు ఇది అనాధురై అక్కడ సమాధి ఉంటుంది దేహాన్ని మరి ఏం చేశారు చేశారో ఆ సమాధి వెళ్తారు వీళ్ళు వెళ్ళిపోయి ప్రదక్షిణాలు చేస్తారు దీపంలో ఇస్తారు పువ్వులు వేస్తారు యు ఆర్ డూయింగ్ అ రెగ్యులర్ పూజ అండ్ దట్ ఈజ్ పితృదేవతారాధన అండ్ దేస్ వాట్ కేయింగ్స్ట్ హీజ్ హీఈ్ నాట్ ఎన్ ఎథీస్ పక్కా ఎథీస్ట్ అంటే మన ఘోరా గారు పక్కాథస్ట్ ఐ నో సో ఈ ఆల్సో నాట్ దట్ ఈజ్ ఇట్ హ్యాస్ ఇట్స్ షోన్ కమిట్మెంట్ I am not suggesting it is right or anything. But we will at least will politicians be able to have this. Politicians are not on the way they are not on the way. If they are not on the way they are not on the way. They are not on the way. They are not on the way. So, I am the son of the son. Now, so, పితృభక్తికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు పితృ శ్రాద్ధాధికములు చేయొద్దని చెప్పట్లేదు నీ స్వరూపాన్ని ఒక రోల్ ఇట్ ఈస్ నేను ఐఎమ్ ది సన్ అన్నది ఒక నాటకం జీవిత నాటకంలో ఒక పాత్ర అంతే అది స్వరూపం కాదు ఎందుకంటే నేను ఫలానా శక్త ఫలానా తల్లిదండ్రులకు నేను కొడుకును అనే భావన ఎంతసేపు ఉంటుంది ఎప్పుడో ఐదు నిమిషాలు ఉంటుంది ప్రతిరోజు ఐదు నిమిషాలు ఉండదు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఐదు నిమిషాలు వచ్చిపోయే భావన చాలా అరుదుగా అలా వస్తుంది ఇలా పోతుంది ఇలా చిన్నపిల్లలకి తల్లిదండ్రులతో కలిసి జీవించే రోజుల్లో ఆ తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది వాళ్ళ మనస్సు క్రమంగా వీడు వివాహం చేసుకునే న్యూక్లియర్ ఫ్యామిలీ ఒకటి సెపరేట్ వేరియంట్ కాపురం పెట్టేంటే తల్లిదండ్రుల నుంచి ఆ పరిభ్రమణం తల్లిదండ్రులు విడిచిపెట్టి ఇంకొక వ్యక్తి చుట్టూ పరిభ్రమణం చేస్తూ ఉంటాడు యూ విల్ హ్యావ్ అనదర్ సర్కిల్ Another locus uh, to go round. and అనదర్ లోకస్ టు గోరా ఉండాలి అంటే అక్రమంగా అది మరిచిపోతాడు ఎప్పుడైనా గుర్తు వస్తుంది ఎప్పుడైనా ఉత్తరం వచ్చినప్పుడో అయితే మళ్ళీ ఉత్తరం రాయాల్సి వచ్చినప్పుడు అయితే మన యాత్ర పంపించాల్సి వచ్చినప్పుడు ఏదో అలాంటిది ఏదో గుర్తొస్తుంది అనారోగ్యం చేసినప్పుడు బతుకుంటే చచ్చిపోతే తద్దిన నాడు గుర్తుకొస్తుంది కాబట్టి హీజ్ హీజ్ ఏ హ్యూమన్ బీయింగ్ హీ ఈజ్ నాట్ ది సన్ ఆఫ్ సోన్ సో ఆల్ ది టైం ది సన్ ఆఫ్ సోన్ సో అన్నది ఇట్ ఇస్ ఎ వెరీ ఇన్సిడెంటల్ స్టేటస్ దట్ జస్ట్ కమ్స్ అండ్ గోస్ కమ్స్ అండ్ గోస్ స్వరూపం ఎందుకు అది వచ్చేయడానికి ముందు అది విడిపోయిన తర్వాత ఏది మిగిలిందో అది స్వరూపం అవుతుంది కానీ వచ్చిపోయేది స్వరూపం అవుతుంది ఘోడకి పెయింట్ వేశారు పెయింట్ ఘోడ స్వరూపం ఎందుకు ఈ పెయింట్ ఈ సీజన్ ఎవరికి పోతుంది అంటే నెక్స్ట్ సీజన్లో ఇంకో రంగు ఈ వచ్చిపోయే పెయింట్ గోడ స్వరూపం కాదు అలాగే అహం అమష్య కాబట్టి నేను ఆ హిస్టారిక్ సెల్ఫ్ పెట్టుకోవద్దని చెప్తున్నాను ఆయన అభిప్రాయం పితృభక్తి వద్దని అయితే పితృశ్రాద్ధాదులను చేయొద్దని అభిప్రాయం కాదు డోంట్ బీ ఏ హిస్టారిక్ సెల్ఫ్ కొంతమంది అలా కమిట్ అయిపోతారు హిస్టారిక్ సెల్ఫ్ కమిట్ అయిపోతారు కొంతమందికి గోత్రము అంటే చాలా ఆగ్రహం ఉంటుంది నేను ఎంతోమంది నెరుగుతుంది గోత్రము నా దగ్గరకు ఒక ట్వంటీ ఇయర్స్ యంగ్ మ్యాన్ వచ్చాడు సంస్కృతం చదువుకుంటున్నాడు యంగ్ మ్యాన్ వచ్చి అతను అంటాడు ఏదో వాళ్ళ వంశం ఏదో ఉంది ఫ్యామిలీ ఏదో ఉంటుంది కదండి సమ్ వంశం సమ్ ఏదో సంతీర్ణమనేని వంశము లేదా మరోనే ఏదో వంశం సో ఆ వంశానికి సంబంధించిన యంగ్ మ్యాన్ వెరీ స్కాలర్లీ యాప్టిట్యూడ్ ఉన్నవాడే సంస్కృతం అది బాగా చదువుతున్నాడు అతను అంటాడు నేను మా వంశాన్ని గురించి రీసెర్చ్ చేయాలనుకుంటున్నానండి నేను ఏం చెప్పను అంటే వంశాభిమానం కాబట్టి వంశాభిమానం ఉండడం తప్పంటారా రైట్ అంటారా అంటే తప్పు రైటు కాదు పాయింట్ అక్కడ మీద దాంట్లో తప్పే ఉంది యూ కెన్ హ్యాబ్ ఇట్ బట్ ఇట్ రెస్ట్రిక్ట్స్ యువర్ విషన్ ఆ వంశం కూడా ఏదో ఏదో నేను ఎక్కడో చిలకమర్తి లక్ష్మీసృష్ణ సార్ పుస్తకంలో చదివాను ఓ ఒక ఆయన ఉండేవాళ్ళు బందర్వాడు అనేప్పటికీ వెళ్ళి తవ్లించుకోవడం ఇంకా బందరువాడు కాకపోతే నిరుత్సాహమే బ మాది బందర అయ్యా మీరు కూడా తొందరైనా వెళ్ళిపోతే గమనించారు చిలకమర్తి లక్ష్మీ విశాఖ గారు హాస్యం చెందినప్పుడు జరిగిందండి ఆ విధంగా సో ఇట్ గివ్స్ అస్ ఎ వెరీ రెస్ట్రిక్టెడ్ విషన్ ఇస్తుంది అటువంటి రెస్ట్రిక్టెడ్ విషయంలో ఉన్నవాడు ఆత్మస్వరూపం యొక్క పూర్ణత్వాన్ని ఎన్నడూ గుర్తుపట్టలేడు కాబట్టి చూడండి ఆత్మస్వరూపం తెలుసుకోవాలంటే ఆత్మ ఏది కాదో తెలుసుకోవటమే కాబట్టి అహం అమృష పుత్ర హిస్టారిక్ సార్ దాన్నే ఇంకా ఆయన అభినయం చేస్తున్నారు అశ్య నత్త ఫలా వారి మనవాడిని నత్తా అంటే మనవాడు ఈ నప్తాకి ఇందాక స్నేప్త్రే వేస్తూ వచ్చింది చూడండి ఈ నప్తాకి చతుర్థ యోగవచనంలో రేప వస్తుంది నప్ే అని వస్తుంది పాత రేప అను అది అక్కడున్న పదం అదే స్నేప్ే ఆ స్నేహలో శాతీసిస్తే నప్త్రే ఎనివే ఫలానా వారి మనవాడిని అంటే అప్పుడే వంశాభిమానం బాగా పెరిగిపోయింది కాబట్టి ఆ హిస్టారిక్ సెల్ఫ్ యూఆర్ నాట్ ది హిస్టారిక్ సెల్ ఏమంటే హిస్టారిక్ సెల్ఫ్ ఎంతకాలం ఉంటుందండి ఈ బాడీ అభిమానం ఉన్నప్పుడు ఈ బాడీకి ఉన్న హిస్టరీ ఒకటి ఉంది బాడీకి ఆ హిస్టరీ గుర్తున్నప్పుడే హిస్టారిక్ సెల్ఫ్ ఉంటుంది ఎనీవే యు గార్ట్ ది పాయింట్ తర్వాత ఇంకో రకం అభిమానం కృషస్థూల నేను చిక్కిపోయాను అని ఒకడికి బెంగ నేను స్థూలంగా లావుగా ఉన్నాను అని ఇంకోహడికి బెంగ ఈ రెండు రకం బెంగల వాళ్ళు మనకు కనపడుతూ ఉంటారు స్వామీజీ మా అబ్బాయి బాగా చిక్కు ఉన్నాడు కొంచెం లావుగా ఉండే ఉపాయం ఏదైనా చెప్పండి అని నన్ను ఎవరో అడిగారు నేను చెప్పాను స్వామీజీ కొంచెం లావు తగ్గాలంటే ఉపాయం ఇవ్వటం ఇంకోహరికి అడిగారు తోచిన ఉపాయం చెప్పారు తప్పులేదు ఇట్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ఎయిట్ బట్ అహం కృష అహం స్థూల అని ఆ ఐడియా బాగా మెదడికి మనసుకి పట్టేసిందనుకోండి అంటే అది దేహాభిమానమే అలా ఉంటుందండి కాబట్టి దేహం వీక్గా ఉంటే బలానికి మందు వేసుకోవచ్చు తప్పు లేదు బలంగా ఉంటే లావుగా ఉంటే బరువు తగ్గడానికి కావాల్సిన ఎఫర్ట్ చేసుకోవచ్చు తప్పులేదు బట్ దేహ ఆ కారణంగా దేహాభిమానాన్ని పెట్టుకోవడానికి వీలు లేదు కృషి స్థూల అంచేత వీళ్ళు ఏం స్థూలా uh, people స్థూలా పీపుల్ మెరుగుదాను దే ఫార్మ్ ఎన్ అసోసియేషన్ ఒబీస్ పీపుల్స్ అసోసియేషన్ అన్ని రకాల అసోసియేషన్ ఫార్మ్ చేసేటం ఒబీస్ పీపుల్స్ అసోసియేషన్ ఈ సార్ అమెరికాలో ఉండే అసోసియేషన్ అండ్ ఒబీస్ పీపుల్స్ ఫ్యాషన్ పెరేడ్స్ ఉన్నాయి ఒబీస్ పీపుల్స్ ఫ్యాషన్ షోస్ ఉన్నాయి తర్వాత శాక్స్ ఫిఫ్త్ యావెన్యూలో ఒబీస్ పీపుల్ కోసం సెపరేట్ అప్యారల్ శాక్షన్ ఉన్నాయి ఎందుకంటే అమెరికాలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఓబీస్తే సో సో ఆ దేహాభిమానం ఆ రకంగా మనిషిని ఇంకో సన్నవాడిని చూస్తే వాళ్ళు మన మండుకు మొతికే వేద్దాం అనిపిస్తుంది ఇంకో లావు వాళ్ళని చూస్తే ఎవరో ఆత్మబంధుని చూసినట్టు అనిపిస్తుంది అయితే దేహాభివాలో అవత్య అవుతుంది అలా ఉండడానికి వీలు లేదు పురుష తర్వాత గుణవా నిర్గుణ ఇది మనస్సు గురించి నేను గుణవంతుడను నేను సద్గుణములు గలవాడను అని ఒకడు విర్రదీపుతూ ఉంటాడు ఇంకొకడు అయ్యయ్యో నేను చిన్నప్పటి నుంచి మంచి గుణాలు నేర్చుకోలేదు అన్ని చెడ్డ గుణాలు నేర్చుకున్నాను ఇప్పుడు వీటిని వదుల్చుకోవడం నాకు కష్టమైపోతుంది అని ఇంకొకడు అనుకుంటాడు సో గుణాలు మనస్సులో ఉంటాయి ఆత్మకే గుణాలు లేవని శాస్త్రం చెప్తుంటే మన వాళ్ళు ఈ గుణాలన్నింటినీ కట్టకట్టే తీసుకెళ్ళి దేవుడికి పెడుతూ ఉంటారు దేవుణ్ణి నిర్గుణుడు అంటే ఏదో ఒంటికి కారణం రాసినట్టు ఫీల్ అవుతారు ఏమిటి దేవుడిని నిర్గుణుడు అంటాడు ఏమిటి అంటే దేవుడికి కూడా గుణాలు పెట్టేస్తే ఇంకా దేవుణ్ణి కూడా వికారి వినాశి చేసిన వాళ్ళం అవుతాం అది గుర్తించరు ఎనీవే గుణవాన్ నిర్గుణ ఆపోజిట్స్ సద్గుణాలు నాలో ఏం లేవు అని ఒకడు బాధపడతారు నేను చాలా గుణవంతుడను అని ఇంకొకటితూ ఉంటాను వీళ్ళిద్దరూ కూడా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటూ అర్హులు కాదు తర్వాత సుఖీ దుఃఖీ ఇది భోక్తృత్వానికి సంబంధించి ఆనందమయ కోశంలో సో ఆయన శంకరులు అన్నమయ్య నుంచి అల్లలాగా స్టెప్ వైజ్ చెప్పాను నేను సుఖము గలవాడను నేను దుఃఖము గలవాడను ఇది రాంగ్ అది ఎందుకంటే ఉపాధి తాదాత్మ్యము అని అంటారు మీరు వేదాంతం చాలా బాగా చాలా రోజుల నుంచి వింటున్నారు ఈ పదాలన్నీ తెలిసి ఉండాలి ఈ భావజాలం అంతా క్లియర్గా తెలుసుండాలి ఉపాధి అంటే చాలాసార్లు చెప్పాను ఏది తాను కాదో అది తాను అనుకుంటున్న సందర్భంలో దాన్ని ఉపాధి అంటూ ఉంటాం దేహము తాను కాదు దేహమే తాను అనుకుంటాడు అనుకుని కొన్ని లక్షణాలను తెచ్చు తెచ్చుకుంటాడు ఆ దేహధర్మాలను నేను ఎత్తిమీద వేసుకుంటాడు అది దేహం ఉపాధి తర్వాత మనస్సు ఇంద్రియంలో నేను కాదు మనస్సు నేను కాదు మనోధర్మములన్నీ మనస్సు ఉపాధి ఎందుకంటే మనోధర్మాలన్నీ మీ నెత్తిమీద వేసుకుంటున్నాడు కనుక తర్వాత ఇంకా అన్నిటికంటే ఫైనల్గా భోక్తృత్వము నేను కాదు సుఖదు సుఖదుఖముల లోకస్ వచ్చిపోయే సుఖానికి లోకస్ ఆశ్రయము వచ్చిపోయే దుఃఖానికి ఆశ్రయము అది బుద్ధి ఆ అంతఃకరణమే అంతఃకరణలో ఒక లెవెల్ ఒక హయ్యర్ లెవెల్ అంతఃకర హయ్యర్ ఏమిటి లోవర్ ఏమిటి ఉనికి ఇట్స్ ఏ వే ఆఫ్ ప్రజెంటేషన్ అంతఃకరణ ఉంటుంది ఏదో బీరు అలాగే ఉండదు కదా హయ్యర్ లోవర్ అని ఏదో ఎక్స్ప్లెనేషన్ సమ్ కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్ సో అంతఃకరణలో డీపర్ అని ఒకసారి హయ్యర్ అని అంటూ ఉంటారు ఏదో అనాలి కాబట్టి సో ఆ అంతఃకరణలో మీరు సుఖ సాక్షియా సుఖియా దుఃఖ సాక్షియా దుఃఖియా నేను దుఃఖానికి సాక్షిని అని తెలుసుకోవాలి నేను సాక్షిని అనే భావము అంతఃకరణమును చాలా అద్భుతంగా పవిత్రం చేస్తుంది ప్యూరిఫై చేస్తుంది శుద్ధం చేస్తుంది సాక్షిభావము చేసిన మేలు ఇంకా ఉల్లి చేసిన మేలు తల్లి కూడా ఏదో సామెతో ఉంటుంది ఆ రకంగా సాక్షిభావం చేసే మేలు ఏ తపస్సు వల్ల మీకు రాదు అంతకు మించిన తపస్సే లేదు కాబట్టి సాక్షణో ఎది దుఃఖిత్వే దుఃఖిన సాక్షితాకథం అని పంచదర్శకారుడు అంటారు ఇప్పుడు నీవు దుఃఖివా లేక దుఃఖ సాక్షివా మీకు చిత్రం చెప్పంటారా సపోజ్ మీరు దుఃఖి అనుకోండి దుఃఖి అంటే దుఃఖము గలవాడు అని అర్థం మీరు దుఃఖి అయినప్పుడు ఆ దుఃఖము మీకు ఇబ్బంది కలిగించదు మీకు తెలియదు కూడా తెలివికి విషం తెలుస్తుందా తెలియదు ఎందుకని తేలు విషి తేలు విషి విషము గలది కనుక దానికి విషం తెలియదు నేను దుఃఖిని అయితే నాకు దుఃఖం తెలీదు నిప్పుకు వేడి తెలుస్తుందా తెలీదు ఎందుకంటే ఉష్ణమేది ఉష్ణము కలది నిప్పు మంచుకు చస్తుందా వేయదు అలాగే నేను దుఃఖిని అయితే ఆ దుఃఖము నాకేమీ ఇబ్బందిని కలిగించదు ఎలాంటి దుఃఖం మీ స్వరూపంలో భాగమా కాదా నేను చెప్తున్నాను మీ స్వరూపంలో భాగం అనుకోండి మీకు ఆ దుఃఖం ఏ ఇబ్బందిని కలిగించదు మంచుకి లో టెంపరేచర్ చలిని కలిగించదు నిప్పుకి వేడి తాపాన్ని కలిగించదు గాలికి చలనము అలసటని కలిగించదు దుఃఖికి దుఃఖము ఇబ్బందిని కలిగించదు మీకు దుఃఖం ఇబ్బంది కలుగుతుందా లేదా కలుగుతుంది అంటే దుఃఖాన్ని గ్జినో దుఃఖం వల్ల ఇబ్బంది కలు కలుగుతుంది అంటే దాన్ని గినో ఫోబియా అని అంటారు జినో అంటే ఎక్స్ఈఎన్ఓ జినో అంటే ఫారెన్ ఫారెన్ సబ్స్టెన్స్ ఫోబియా అంటే ఇబ్బంది కలగటం దాన్ని మీరు యూ కెనాట్ హ్యాండిల్ ఇట్ ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడు చెప్పులో రాయి ఇప్పుడు ఈ చెప్పులోని రాయి చెవిలోని జోరీగా ఇది ఇవి ఇవి గ్జినో అవుతాయి గ్జినో అంటే అవి స్వరూపంలో భాగం కాదు అవి అవి పైనుంచి వచ్చాయి అంచేతనే మీకు ఫోబియా ఉంటుంది ఇప్పుడు దుఃఖము మీద మీకు ఫోబియా ఉందా లేదా దుఃఖాన్ని మీరు ఇష్టపడతారా ఇష్టపడరా ఇష్టపడతా అంటే అర్థం మీ స్వరూపంలో దుఃఖము భాగము కాదు మీ స్వరూపంలో కాదు పైనుంచి వచ్చింది పైనుంచి వచ్చిందనే సంగతి ఎవరికి తెలుస్తుంది మీకే తెలుస్తుంది పక్క వాళ్ళకి తర్వాత తెలుస్తుంది మీరు చెప్పిన తర్వాత ముందే వాళ్ళకి తెలుస్తుంది మీకే తెలుస్తుంది కాబట్టి దుఃఖ సాక్షి మీరు అయితే మరి దుఃఖం ఎక్కడుంది ఉపాధి అయినా అంతఃకరణం ముందు ఉన్నది మరి అంతఃస్కరణలో ఉండే దుఃఖం నాకెందుకు సంక్రమించింది అంటే అంతఃకరణ ధర్మాలని నా నెత్తి ఆరోపించుకోవడం చేత అని చేతనే అంతఃకరణ ఉపాధి అన్నారు ఇలా ఎందుకు నేను ఆరోపించుకుంటున్నాను అలవాటు చేత ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది జన్మ జన్మాంతరాల నుంచి వచ్చింది జన్మ అంటే ఈ జన్మలో పుట్టినప్పటి నుంచి జన్మాంతరాల నుంచి వచ్చింది అయితే ఈ అలవాటు ఈ అలవాటుకే అజ్ఞానానికి తేడా ఏమైనా ఉందా లేదు అలవాటే అజ్ఞానం కాబట్టి అహం సుఖీ దుఃఖీ ఇత్యేవం ప్రత్యయ ఈ రకంగా మనిషి తన గురించి తాను ఖచ్చితమైన అంచనాలు వెసు నేను ఫలానా కొడుకుని ఫలానా వాళ్ళ మనవడిని ఇంకా వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని వాడు ఒకయన నేను ఎరుగును వేదాంత శాస్త్రంలో పరీక్ష పాస్ మొన్న వేదాంత శాస్త్రంలో పరీక్షలు పెడుతూ ఉంటారు మౌఖిక పరీక్ష